తం పానినాం బోధయాంచకార సహోత్తపోతున్న వాడిని చేత్తోటి గట్టిగా కుదిపి కుదిపితే అతను లేచి కూర్చున్నాడు సహోత్తస్థౌం పెంచాలి సహోత్తస్థౌ బాగుంది అవసరమైతే కొంచెం ఆ మార్పు చేస్తూ ఉండాలి నను సుప్తే అంతేకాదండి అక్కడే మొదలుపెట్టాలి కథం పునరిత జాగరిత కాళేయో గార్గ్యాప్రేతపురుష కర్త భోక్త బ్రహ్మ సన్నిహితకరణేషు యథా తథా జాతశత్రువభిప్రేతో తత్స్వామీ భృత్యేష్వ రాజా సహత ఏ భృజస్వామినో గార్గ్యాజాతిప్రేతయో యద్వివారణకారణం తీర్ణ అనవధారత విశేషం ఇప్పుడు ఇక్కడ గార్గ్యుడు భావించిన బ్రహ్మ అంటే గార్గ్యుడి అభిప్రాయంలో ముఖ్య బ్రహ్మ అది ప్రాణము ఆ సంబోధనను బట్టి స్పష్టమైంది కదా అది ప్రాణము వేరే అజాతశత్రువు చెప్పబోయే ముఖ్య బ్రహ్మ చైతన్యం ఇద్దరికీ తేడాది ప్రాణమా చైతన్యమా ఇప్పుడు ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే మృత్యులు ఎక్కువైపోతే రాజు కనపడకుండా పోతాడు నిన్న మనం చూసాం మృత్యులు పది మంది ఉన్నారనుకోండి మధ్యలో రాజు కనపడకుండా అయిపోతాడు ఒకప్పుడు అలా అవుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సెక్యూరిటీ గార్డ్స్ని ఆ మనిషిక అంటే పొడిగాటి వాళ్ళని పెట్టుకుంటారు ఆ ప్రెసిడెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ ఫైవ్ టెన్ అనుకోండి ఫైవ్ ఫీట్ టెన్ ఇంచెస్ అనుకోండి ఆయన చుట్టూ ఉండే ఇమీడియట్ సెక్యూరిటీ గార్డ్స్ మినిమం సిక్స్ టు సిక్స్ అలా పెట్టుకుంటారు సో దట్ వాళ్ళు ఆ ప్రెసిడెంట్స్ని కవర్ చేసేస్తారు చుట్టూ ఎవరైనా అటాక్ చేయాలనుకున్నా వీళ్ళు కవర్ చేస్తారు అలాగే కాబట్టి ఒకప్పుడు మృత్యులు ఎక్కువైపోతే ఆ మధ్యలో ఉండే రాజు కనపడకుండా పోతారు జాగ్రత్త జాగ్రత్త పరిస్థితి అదే జాగ్రత్త అవస్థలో తెలివి బ్రహ్మ తెలివి ముఖ్య బ్రహ్మ మీరు అసలు ఈ ఆర్గ్యుమెంట్ వెనకాల ఉండే స్పిరిట్ ఏమైనా స్పిరిట్ ఏమిటంటే బ్రహ్మ ఇక్కడుంది మొత్తానికి ఏదో రూపంలో ఇక్కడుంది బ్రహ్మ అది స్పిరిట్ చూడండి ఉపనిషత్తు యొక్క విషయాన్ని ఎలా ఉంటుందో బ్రహ్మ వైకుంఠంలో ఉందా కైలాసంలో ఉందా అని దెబ్బలాడుకునే వాళ్ళు ఉన్నారు బ్రహ్మ అలా దెబ్బలాడేవాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ ఉపనిషత్ సిద్ధాంతంలో అధ్యాత్మమునందే ఉంటుంది బ్రహ్మ ముఖ్య బ్రహ్మ పరబ్రహ్మ అధ్యాత్మంలోనే ఉంటుంది అది దట్ ఈస్ గివెన్ గార్గ్యుడికి కానీ అజాతశత్రువుకి కానీ ఆ అంశంలో విభేదమేం లేదు అధ్యాత్మంలోనే ఉంటుంది పరబ్రహ్మ ఇంక దాంట్లో సందేహం ఏం లేదు అయితే అధ్యాత్మంలో ఏది పరబ్రహ్మ తెలివి ప్రాణము దీంతో ప్రాణము పరబ్రహ్మ అని అంటాడు గార్గ్యుడు కాదు తెలివి పరబ్రహ్మ అంటాడు అజాతశత్రువు ఈ తేడా మీకు ఈ గాంధ్యుడికి అజాతశత్రువుకి ఉండే తేడా మీకు తర్వాత పురాణ లిటరేచర్లో కూడా కనపడుతుంది పురాణ లిటరేచర్లో శక్తి శివుడు అని శక్తి అంటే పవర్ శివుడు అంటే శక్తి పవర్ గలవాడు పవర్ని ఆరాధించేవాడు ఒకడు పవర్ గల చేతను ఆరాధించేవాడు ఇంకొకడు శివుణ్ణి ఒకటి ఆరాధిస్తే శక్తిని ఇంకొకటి ఆరాధిస్తారు సో మీకు శివభక్తులు ఉంటారు శక్తి భక్తులు ఉంటారు శాక్తీయులు ఈ శక్తి భక్తులు శాక్తీయులు ఉంటారు అంటే సరే వాళ్ళు శివుడికి ఏదో ఇంకా శక్తి మొగుడు కనుక అలాగా ఆ శివుని అలాగా అర్చపెట్టారు కదా అయితే కింద పారేయడానికి ఎప్పుడైనా వాళ్ళు వెనకాగరం అంచేతే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ శివుణ్ణి శివాకారే మంచే పరమశివ పర్యక నిలయం అని పద్యాలు ఉన్నాయి శ్లోకం అది శంకర్లే రాశారండి పైగా అదొకటి శంకర్లు అంటే చాలామంది శంకర్లు ఉన్నారు కాబట్టి ఏదో ఒక శంకర్లో రాసండొచ్చు ఈ శంకరా అనే పేరు సర్వత్రా ఉన్నదిగా ఆ దేవి దేవి అంటే శక్తి స్వరూపిణి మన్ మంచే వత్సం అనే నాకు చాలా ఇష్టం ఎందుకంటే సంస్కృతంలో తెలుగులో ఒకే అర్థం ఏమీ తేల లేదు సో మంచే అంటే సప్తమే ఏకవచనం రామేలాగా మంచము నందు అని చక్కగా మీరు రాసుకోవచ్చు మంచహ అంటే మంచము ఓకే ఎటుచ్చి సంస్కృతంలో చ అంటారు మంచహ అంటారు భాగవతంలో కూడా కంసవ ఘట్టంలో కంసుడు పెద్ద ఎత్తైన మంచము మీద మంచే కూర్చున్నాడు అని ఉండండి అది అలా ఉంచండి శివాకారే మంచే ఆవిడ మంచం మీద కూర్చుంటుండే ఎవరా మంచం ఈయనే శివుడే మంచం శివుడే వర్జ వర్జన చేసి కూర్చుంటుంది అని ఈ విధంగా వర్ణిస్తారు శివుడిని ఎవరికే అట్టి ఫోకస్ అంతా శక్తి మీదే అదే శైవులు ఉన్నారనుకోండి ఈ శక్తి ఉంటుంది పక్కన ఫోకస్ అంతా శివుడి మీదే చూసారా ఈ భేదం ఎలా మీకు పురాణ లిటరేచర్లో వైష్ణవాలో కూడా అలాగే ఉంటుంది విష్ణువుకి ఫోకస్ లక్ష్మి ఉంటుంది ఊరికే ఆయన వక్షస్థలం మీద ఒక బంగారు రేఖ వలె ఉంటుంది వక్షస్థలం మీద రేఖ ఒక గీత ఆయనకు ఒక గీత ఉంది వక్షస్థలం విష్ణువుకి వక్షస్థలం మీద గీత ఉంది ఆ గీతకి అది పుట్టుమత్సం అంటే అంచేతనే శ్రీవత్స అని అంటారు వత్స అంటే పుట్టుమత్స వక్షస్థలం మీద ఇలా పొడుగాటి గీత ఒకటి ఉంటుంది బంగారుపు వర్ణంలో ఉంటుంది అలా ఉంటుంది ఆ పుట్టుమచ్చ పుట్టుమచ్చ అంటే నల్లగా ఉంటుంది కానీ విష్ణువుకి ఉన్న పుట్టుమచ్చ బంగారు వర్ణంలో ఉంటుంది ఆయన విష్ణువు కదా ఆయనకి తర్వాత పుట్టుమత్సం పెసరంత ఉంటుంది ప్రతివాడికి చిన్న మత్స కిందే ఉంటుంది కానీ ఆయన పుట్టుమచ్చ మసలా ఉండదు పెద్ద గీత ఉంటుంది ఆ మత్స ఆ వత్సమే అదే లక్ష్మీదేవి అంటే అలాగా విష్ణువుకి సెకండరీగా ఉంటుంది లక్ష్మీదేవి లక్ష్మిని హైలైట్ చేస్తూ విష్ణువుని పక్కన పెట్టేసి సందర్భం తక్కువ ఉంటుంది వైష్ణ విజయంలో వాళ్ళు కూడా లక్ష్మీ పూజ లక్ష్మీ యాగము లక్ష్మీ అష్టోత్తరం చేస్తారు అలాగే లక్ష్మీ గద్యము ఓ పండితుడు రాశాడు దాన్ని కూడా వల్లిస్తూ ఉంటారు అంతటితో సరిపెడతారు లక్ష్మిని పూర్తిగా పైకి తీసుకొచ్చేసి విష్ణువుని పక్కన పెట్టేసి అంత అంత స్థితికి వాళ్ళు చేరుకోలేదు వాళ్ళు విష్ణువుతోటి ఒక రకంగా దట్ ఈజ్ ఏ గుడ్ క్వాలిటీ ఇండియా ఎందుకంటే వాళ్ళు లక్ష్మిని విష్ణువుకి సెకండరీగానే ఎట్టబెట్టారు తప్ప లక్ష్మిని హయ్యెస్ట్ స్టేటస్ ఇచ్చేసి విష్ణువుని డౌన్గ్రేడ్ చేయలేదు శివ దగ్గరకు వచ్చేప్పటికి ది హాని ఏంటి సో ఇది పురాణంలో నాకు తోచిన రిఫ్లెక్షన్స్ మీకు చెప్పాను ఉపనిషత్తులో సమ్ కైండ్ ఆఫ్ అన్ ఇష్యూ అలాంటిది ఉంది కానీ అది వైకుంఠం కాదు కైలాసం కాదు ఇదేనండి ఇదే వైకుంఠం ఇదే కైలాసం ఇదే కాశీ ఇక్కడే ఉన్నాడు బ్రహ్మ టూ ఆ అంశంలో ఎవడికి ఏమీ శంక లేదు గార్గ్యుడికి శంక లేదు అదే ఇక్కడే ఉన్నాడు బ్రహ్మ అయితే ఆ బ్రహ్మ ఏది అంటే ప్రాణమా లేక తెలివియా మీరు ఆలోచించండి ఎవడు కర్మ ప్రధానుడుగా ఉంటాడో వాడి దృష్టిలో బ్రహ్మ ఏదవుతుంది ప్రాణం అవుతుంది ఎవడైతే జ్ఞానప్రధానుడుగా ఉంటాడో వాడి దృష్టిలో తెలివి అవుతుంది చూడండి ఎంత సహజంగా ఇప్పుడు శంకరులు ఏమంటున్నారంటే ప్రాణము అనేది ప్రాణాపాన వ్యానోదాన సమాన అనే పంచవృతులు ఉంటాయి ఇది కాక ఐదు జ్ఞానేంద్రియములు కూడా ప్రాణశబ్దవాచ్యముదే అది కూడా ప్రాణముదే ప్రాణం ఉంటేనే చూపు ఉంటుంది ప్రాణం ఉంటేనే వినికి ఉంటుంది కనుక సో పదకొండు పదయ్యాయి ఇది కాక మనస్సు అనేది ఇంకొకటి ఉంది పదకొండు అయ్యాయి ఈ పదకొండు కూడా ప్రాణము యొక్క వికారములు ప్రాణ ప్రాణము యొక్క రూపములే వీటి మధ్యలో ఇరుక్కుపోయింది ఈ తెలివి రాజు మృత్యుల మధ్యలో ఉన్నట్టుగా కాబట్టి జాగ్రత్త అవస్థలో మీరు ఆ తెలివిని కానీ లేక ఈ ప్రాణాన్ని కానీ ముఖ్య ప్రాణాన్ని కానీ సపరేట్గా మీరు ఇగో ఇది రాజు వంటిది అని సపరేట్ చేయడానికి ఆ సందర్భం తక్కువ జాగ్రత్త అదే నిద్రావస్థ అది సుషుప్త మటుకు ఈ భృత్యులందరూ నిద్రపోతూ ఉంటారు కనుక అప్పుడు ఆ రాజుని మీరు సపరేట్ చేసి వివిక్తంగా వివేకపూర్వకంగా పట్టుకోగలుగుతారు అందుకోసం నిద్రపోతున్న వాడి దగ్గరికి వెళ్ళడము అయినది అంతవరకు ఇక్కడ శంకరులు భృత్యా స్వామి అనే పదాన్ని వాడతారు భృత్యా అన్నప్పుడు బహువచనంలో పెట్టుకోవాలి భృత్యేషు స్వామి అన్నప్పుడు ఏకవచనంలో భృత్యులు అనేకులు ఉంటారు స్వామి ఒక్కడే ఉంటాడు స్వామి అంటే ప్రభువు అని అర్థం ఏం మీకు కుర్చీ దొరకలేదా స్వామి అంటే ప్రభువు అని అర్థం భృత్యులు అనేకులు ఇప్పుడు భృత్య స్వామిని సమాసం చేసినప్పుడు సో అక్కడ భృత్యస్వామిని ఒక ద్వివచనం చేశారు పర్వాలేదు ఈ ప్రాణము అంటే ఇంద్రియములు ప్రాణవృత్తులు మనస్సు అన్నిటికీ మూలంలో ఉండే ప్రాణశక్తి ఏది కలదో ముఖ్య ప్రాణము అది సేవకుడది స్వామి ఎవరు ఆ కెలివియే కూడా సేవ ఇప్పుడు ఒకడు ఆలోచిస్తున్నాడు ఇంకొకడు చేస్తున్నాడు దీంట్లో స్వామి ఎవడో చెప్పండి మీరు మీ జనరల్ నాలెడ్జ్ ఉపయోగించి ఆలోచించేవాడు స్వామి ఒకడు తెలుసుకుంటున్నాడు ఇంకొకడు చేస్తున్నాడు అంటే స్వామి ఎవడో తెలియట్లేదండి దాని ముఖం చూస్తే కానీ ఒకడు ఉంటాడు వాడు తెలుసుకునేది ఏముంటున్నాయా చేయడం ముఖ్యం కదా అంటాడు వాడు వాడు కర్మమీమాంస కూడా అలాగే మాట్లాడతాడు ఏమిటి తెలుసుకుంటావు తెలుసుకోవడానికి ఉన్నదేదో ఉంది ఏమిటి తెలిసింది కదా పని చేయి చూసారా సో కాబట్టి అలా అన్నాడంటే వాడు గార్జుడు వంటి వాడు ఆ ప్రాణ ప్రాణం మీద వాడు ముఖ్య బ్రహ్మత్వాన్ని భావన చేస్తాడు దాంతో తెలివిని మిస్ అవుతాడు అజాతశత్రువు అయితే ఆ తెలివియే ముఖ్య బ్రహ్మ ఇది పూర్వరంగం ఇప్పుడు ఆ చూడండి ఇక్కడ కింద కానైతే భృత్యస్వామినోహ భృత్య అంటే ప్రాణము స్వామి అంటే తెలివి చైతన్యము ఈ రెండు ఉన్నాయి ఈ రెండు ఏమిటి గాద్య అజాతత్రు అభిప్రేతయోహ గార్గ్యుడు బ్రహ్మ అనుకుంటున్నాడు దేనిని ప్రాణాన్ని అజాతశత్రువుకి తెలుసు బ్రహ్మ ఏదో అదేమిటి చైతన్యం అది స్వామి సో మృత్యుడైన ప్రాణమే బ్రహ్మ అని గార్గ్యుని అభిప్రాయం చై అంటే ప్రాణం కూడా చైతన్యం నుంచి పురుతుంది ప్రాణం వెనుక కూడా మహా ప్రాణం వెనుక కూడా ఉన్నటువంటి తత్వము చైతన్యం అదే స్వామి ప్రభువు అదే అసలైన బ్రహ్మ అనే అజాతశత్రువు వీళ్ళు ఈ రెండు వాటి రెండింటికి గల తేడాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి యత్ వివేకావధారణ కారణం ఆ రెండింటికి తేడాన్ని మనం గుర్తుపట్టాలి తేడాన్ని గుర్తుపట్టే ఇదిగో ఇది ప్రాణము ఇది తెలివి ఈ ప్రాణమేమో భృత్య ఈ తెలివి స్వామి అని మనం స్పష్టంగా గుర్తుపడితే ప్రాణము అముఖ్య బ్రహ్మ అవుతుంది తెలివి ముఖ్య బ్రహ్మ అవుతుంది అలాగ గుర్తుపట్టేందుకు అవకాశం మీకు జాగ్రత్త లేదు ఆ హేతువు అలా గుర్తుపట్టడానికి తగ్గ హేతువు మీకు జాగ్రత్త అవస్థలో దొరకదు ఎందుకని తత్ సంకీర్ణత్వాత అంతా కలగాపులం అయిపోయి ఉంటుంది జాగ్రత్త అవస్థలో కాబట్టి అనవధారిక విశేషం ఇది తేడా అనే విశేషాన్ని నిశ్చయించేయడానికి కావలసిన హేతువు దొరకలేదు జాగ్రత్త అది సుషుప్తి అందు మీకు లభిస్తుంది అందుకోసం వాళ్ళు సుప్త పురుషుని వద్దకు వెళ్ళినారు ఎత్ ద్రష్టృత్వమేవోక్తున్న దృశ్యత్వం యచ్చ అభోక్తు దృశ్యత్వమేవా నటు ద్రష్టృత్వం యా ఇప్పుడు దీంట్లో భోక్త ఏదియో అది స్వామి భోక్త అంటే భోగ్యమును ప్రకాశింపజేసేది భోగ్యమును ప్రకాశింపజేయుట అంటే తెలుగుట తెలుగుటయే ప్రకాశింపజేయుట కాబట్టి భోగ్యమును ప్రకాశింపజేసేది భోక్త దానికే మరో పేరు ద్రష్ట దర్శించేది అంటే తెలుసుకునేది అది ద్రష్ట ఇప్పుడు ఏది భోక్తయో అది ద్రష్టయే అగును ఏది భోక్తో అంటే భోగ్యమును ప్రకాశింపజేసేది ఏదియో అది ఎప్పటికీ తెలుసుకునేది మాత్రమే అగును అంతే కానీ తెలియబడేది ఎన్నటికీ కాదు ఏది తెలియబడేదో అది తెలుసుకునేది ఎన్నటికీ అవదు ఎప్పటికీ ఎప్పుడు తెలియబడేదిగానే ఉండిపోతుంది అని ఈ తేడా ఉంది తెలుసుకునేది తెలియబడేది తెలుసుకొనేది ముఖ్య బ్రహ్మ ఉంది తెలియబడేది అముఖ్య బ్రహ్మం వాళ్ళే తప్ప ముఖ్య బ్రహ్మ కానేరదు ఈ తేడా ఉంది కానీ ఈ తేడాని స్పష్టంగా గుర్తుపట్టడం జాగ్రత్త అవస్థలో ఎందుకంటే జాగ్రత్త మీరు చెప్పండి కన్ను తెలుసుకొనేదా తెలియబడేదా అంటే రూపాన్ని కన్ను చూస్తోంది అంటే తెలుసుకునేదిలా ఉంది కానీ కళ్ళు మూసినప్పుడు కళ్ళు తెరిచినప్పుడు వెనకాల నుండి ఇదిగో కళ్ళు తెరిచాను ఇదిగో కళ్ళు మూసుకున్నాను అని మీరు కన్నును చూస్తున్నారు కన్నును చూస్తున్నారా లేదా అండ్ కళ్ళు తెరిచినప్పుడు మీకు తెలుస్తోందా లేదా తెలుస్తుంది కళ్ళు మూసినప్పుడు తెలుస్తోందా తెలుస్తుంది అంటే ఇప్పుడు కన్ను ఏమైంది దృశ్యమైంది కానీ రూపాన్ని చూసే సందర్భంలో కన్ను ఎలా ఉంది ద్రష్ట ద్రష్ట అయినట్టుగా కనబడి లేవలేదు ద్రష్ట అయినట్టుగా భ్రమకి అవకాశం ఉన్నది ఈ విధంగా కన్ను దగ్గరకు వచ్చేప్పటికీ అది ద్రష్టయా దృశ్యమా ఓసారి ఇలాగా ఉంది అలాగా ఉంది దాన్ని కలగాపులగము ఉంటారు సంకీర్ణము మనస్సుంది మనస్సు ద్రష్టాయా దృశ్యమా అంటే మరి సర్వాన్ని తెలుసుకునేది మనస్సే కానీ మనస్సు తెలియబడుతూ ఉంటుంది మీ మనస్సు మీకే తెలుస్తూ ఉంటుంది ఎవడో పాట పాడాడు మనహి దేవత మనహి సబ్ కూర్చోదు దేవత అంటే మనస్సేనాయా అంతా మనస్సేనోపాడు పాట పాడాడు అంటే వాడు మనస్సుని ద్రష్ట చేసి ముఖ్య బ్రహ్మం చేసి పాటుపడ్డాడు ఈ గాలిగ్యుళ్ళి వాడు కాబట్టి కా కాబట్టి మనస్సు అది ద్రష్టయా దృశ్యమా అంటే జాగ్రత్త అవస్థలో మీకు ఇలాగా ఉంటుందో అలాగా ఉంటుంది అంటే అలవాటు చేత అధ్యాసం ఉంటాయి ఈ అధ్యాస కారణంగా దృశ్యం కూడా ద్రష్ట స్టేటస్లో పడిపోతూ ఉంటుంది అజ్ఞానం చేత కాబట్టి జాగ్రత్త వ్యవస్థలో ఈ ద్రష్టాదృశ్యము వివేకము మీకు స్పష్టంగా రాదు అందుకోసం సంకీర్ణత్వం ఉంటుంది కలగాపులగం ఆ కారణంగానే ప్రాణాన్ని ముఖ్య బ్రహ్మని భ్రమపడ్డాడు గారుద్యుడు ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ వివేకం చేయాలి ఈ సంకీర్ణ కలగాపులగం వాటిని సపరేట్ చేయాలి ఎప్పుడూ కూడా మట్టిని పంచదారని కలిపేసి మట్టిని పంచదారని కలిపేస్తే కష్టం అవుతుంది వివేకం చేయడం కష్టం అవుతుంది కానీ మొత్తానికి కలపకుండా ఉంటే మంచిది కానీ కలిగిపోయి కలిసిపోతే వివేకం చేయాల్సి ఉంటుంది మట్టి పంచదార కలిసిపోతే వివేకం ఎలా చేస్తారో తెలిసిన దాన్ని ఒక గ్లాసు నీళ్లలో పోయాలి పోసి కలపాలి కలిపి ఫిల్టర్ చేయాలి ఫిల్టర్ చేస్తే మట్టి ఏమో ఫిల్టర్ పేపర్ మీద మిగిలిపోతుంది కిందకు వచ్చిన శుభ్రమైన జలాన్ని ఎగ ఎగిట్లో చేస్తే మీ పంచదార మీకు వస్తుంది అంత కష్టపడితే పంచదారి వావాల్సి వస్తుంది సో మట్టికి పంచదారికి వివేకం అలా చేయాలి ఇప్పుడు ఇక్కడ ప్రాణశక్తికి తెలివికి వివేకం చేయాలి వివేకం చేయాలంటే తెలివిగా ఉంటే అవివేకమే ఉంది అంతా కలగాపురవమే ఉండదు కాబట్టి ఏం చేయాలి వీళ్ళు వివిచ్య దర్శయుటం అశక్యం జాగ్రత్త అవస్థలో ఆ ప్రాణశక్తిని తెలివిని ఇదిగో ప్రాణశక్తి దృశ్యమే ద్రష్ట కాదండి తెలివి ద్రష్టయే దృశ్యము కాదండి అని విభాగము చేసి వివేకము చేసి చూపించుట జాగ్రత్త అవస్థలో కాదు అందుకోసమని ఇతి ఇతి అయితే ఇతి ఈ కారణంగా సుప్త పురుషంగా మనం వాళ్ళు నిద్రపోతున్న వాడి దగ్గరికి వెళ్ళారు ఎక్స్పెరిమెంట్ చేయటానికి తెలిసిందండి అసలు ఈ కథ ఈ గాథ బుద్ధిగా వస్తుందా నాకు ఎప్పటికీ నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది వేదాంతాన్ని చూసి ఆశ్చర్యపడిన వాడికే వేదాంతము తత్వం తెలుస్తుంది అంటే నాకు తెలుస్తుందని నేను అట్లా మీకు ఒక ఒక టిప్ ఇస్తున్నాను ప్రాక్టికల్గా మీకు ఆశ్చర్యం కలగాలి ఓహో లాగా అలాగానే ఆశ్చర్యం కలుగుతూ ఉండాలి ఏ ఆశ్చర్యంగా వాడు ఓటర్ నిద్రపోయేటట్టా వీళ్ళు ఏ పెట్టాలా రోజంతా అదే బాగున్నాడు రాండి అది ఏదో ఒక కలక్షేపంజ్ ఉంటుంది తప్ప దాని తత్వం తెలియదు ఇక్కడ నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు గాంధ్యుడు అజాతశత్రువు చర్చ దేని చేస్తున్నారంటే బ్రహ్మ గురించి చర్చ ఏది నిత్య బ్రహ్మ ఎక్కడ చూసుకుంటున్నారు ఎక్కడ వెతుక్కుంటున్నారు ముఖ్య బ్రహ్మని మీరు అది గమనించారా అధ్యాత్మంలో వెతుక్కుంటున్నారు వాళ్ళు అధ్యాత్మం విడిచిపెట్టి ఒక్క సెకండ్ కూడా బయటికి వెళ్ళి అధిభూతంలో వెతికి ప్రయత్నం చేయట్లేదు అధి దైవం కూడా వాళ్ళు ప్రయత్నం చేయట్లేదు ఎంతసేపటికి అధ్యాత్మంలో వెతుక్కుంటున్నారు దీన్ని చూస్తే నాకేమనిపిస్తుందంటే మనం తత్వానికి ఎంత దూరంగా వెళ్ళిపోయావా అనిపిస్తుంది ఎందుకంటే మనం అధ్యాత్మంలో వెతికి సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి మనం ఎప్పటికీ అధిభూతంలోనూ అధిదైవంలోనూ మహోత్సాహంతో వెతికేస్తూ ఉంటాం అధ్యాత్మంలో వెతకాలని మనకి తోచను కూడా తోచను సో వేరే గాంధ్యుడు అజాతశత్రువు గాంధ్యుడి చెప్పిన మాట తప్పే అవ్వచ్చు అతను సరిగ్గా పట్టుకోలేకపోవచ్చు కానీ ఒక అంశంలో మీరు గాంధ్యుడికి జోహారు చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే అతను ప్రతి సందర్భంలోనూ ఆదిత్య బ్రహ్మయ్యా చంద్రబ్రహ్మయ్యా ఏ బ్రహ్మ అయినా కూడా అధ్యాత్మంలోనే దర్శించాడు తప్ప అధ్యాత్మానికి బాహ్యమునందు కేవలము బాహ్యమునందు దర్శించలేదు బాహ్యమునందు దర్శిస్తూ అధ్యాత్మమునందు ఆరోపించుకుంటూ ఆ చేసుకొచ్చాడు ఆయన కదండి మంచిది మళ్ళీ పూర్వపక్షం నన్ను పురుషే విశిష్టై నామభి ఆమంత్రి భోక్త ప్రతిపత్తే నభోక్త ఇది నై నిర్ణయ సార్ పూర్వపక్షం జాగ్రత్త అవస్థలో అయితే భోక్తా భోగ్యము భోక్తాభోగ్యము ఆ పదాలు మీరు తెలుసుకుంటూ ఉండాలి భోక్త అంటే భోగ్యమును ప్రకాశింపజేసేది భోగ్యము అంటే భోగ్యము శబ్దం భోగ్యం భోగ్యమును తెలిసేది భోక్త భోక్త భోగ్యము దానికి సమానార్థక పదాలు ఇంకో రెండు మనం చెప్పుకోవచ్చు జ్ఞాత జ్ఞేయము ఇంకో రెండు చెప్పుకోవచ్చు ద్రష్ట దృశ్యము ఇప్పుడు మీరు జాగ్రత్త అవస్థలో ద్రష్టాదృశ్యం కలిసిపోయి ఉన్నాయి కలిసిపోయి ఉన్నాయి కనుక దీంట్లో జాగ్రత్త అవస్థలో మీకు వివేకం రాదు తేడా తెలియదు కానీ నిద్రావస్థ సుశుక్తిలో అయితే వివేకము ఇదో ఇది భోక్త భోక్తయే ఇది భోగ్యము భోగ్యమే భోక్త భోగ్యంగాను భోగ్యం భోక్తగాను కలగాపులగం అయిపోవడం సుశుక్తి ఎందు ఉండదు అందుకోసం నిద్రపోతున్న వాడి దగ్గరికి వెళ్ళామని మీరు అంటున్నారు కదా అది ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు నిద్రపోతున్న వాడి దగ్గరికి వెళ్ళారండి వెళ్ళి మీరేమో ఒక ప పర్టికులర్ పెట్టి పిలిచారు సుక్తే పురుషే వాడు నిద్రపోతున్నాడు విశిష్టై నామభి ఆమంత్రిత ఒక సెత్తఫ్ ని గృహన్ పాండరవాస సోమరాజన్ అనే మూడు పేర్లతో పిలిచారు ఈ ఈ పిలిస్తే ఎవడు తెలుసుకునేవాడు ఎవడో వాడు భోక్త అవుతాడు అదే కదా మీ ఉద్దేశం భోక్తయే తెలుసుకుంటాడు ఎప్పుడు తెలుసుకున్నా భోక్తయే తెలుసుకుంటాడు జాగ్రత్త తెలుసుకున్నా భోక్తయే తెలుసుకుంటాడు స్వప్నావస్థలో తెలుసుకున్నా భోక్తయే తెలుసుకుంటాడు భోక్త కానివాడు అక్కడా తెలుసుకోడు ఇక్కడ తెలుసుకోడు ఎవడు తెలుసుకున్నా వాడు భోక్తే అవుతాడు కాబట్టి నీకు సుశుక్తి ఎందు పర్టికులర్గా భోక్తకి భోగ్యానికి వివేకం వస్తుందంటావు ఎలా వస్తుంది రాదు ఎందుకంటే సుశుక్తిలో తెలుసుకున్నా భోక్తే తెలుసుకుంటాడు జాగ్రత్తలో తెలుసుకున్నా భోక్తే తెలుసుకుంటాడు వివేకం ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు జాగ్రత్తలో తెలుసుకుంటే భోగ్యము సుశుక్తిలో తెలుసుకున్నవాడు భోక్త అలాంటి తేడా ఏమైనా ఉంటే ఇది కూడా అని మీరు పట్టుకోగలుగుతారు లేదా జాగ్రత్తలో తెలుసుకునేవాడు భోక్త సుషుప్తిలో తెలుసుకునేవాడు భోగ్యము అయితే అదిగో ఇది భోగ్యం అండి తీసి పక్కన పెట్టండి అని మీరు పట్టుకోగలుగుతారు అలాగే ఉండదు జాగ్రత్త తెలుసుకునేది భోక్తయే సుషుప్తి తెలుసుకునేది భోక్తయే మీరు వెళ్ళి మూడు పేర్లు పెట్టి పిలిచారు ఏ ఎవరు తెలుసుకుంటారో వాడు భోక్త మీకు భోక్తకి భోగ్యానికి వివేకం ఎక్కడి అని ప్రశ్న అని పూర్వపక్షం కాబట్టి తెలిసిందండి పూర్వపక్షం యూ హ్యావ్ ఎనీ డౌట్ అబౌట్ ఇట్ సద్యి జాగ్రత్త ముహిత్వా సుక్తే పురుషే వివేకాత్యో రూపగతి తత్ర భోక్తైవ సంబో ఇప్పుడు మీరు జాగ్రత్తలోకి వెళ్ళారండి ఇక్కడ ఆనందగిరి అంటాడు అనే వివరిస్తున్నాడు స్పష్టంగానే ఉంది ఆయన ఇంకొంచెం వివరణ పూర్వపక్షం తెలిస్తే సిద్ధాంతం బాగా తెలుస్తుంది అయ్యా మీకు జాగ్రత్త అవస్థని విడిచిపెట్టి సుప్తావస్థకి వెళ్ళారు నిద్రపోతున్న వాడి దగ్గరికి వెళ్ళారు ఎందుకోసం వెళ్ళారు భోక్తకి భోగ్యానికి తేడా తెలియడం కోసం వెళ్ళారు ఎలా తెలుసుకుంది మీకు తేడా మీకు జా సుప్త పిలిచారు పేర్లు పెట్టి పిలిచారు ఎవడు తెలుసుకుంటాడో వాడు భోక్తే అవుతాడు తప్ప భోగ్యం కాడు కదా జాగ్రత్త అవస్థలో పిలిస్తే తెలుసుకున్నవాడు కూడా భోక్తే అవుతాడు తప్ప భోగ్యం కాడు కదా మీరు పేరు పెట్టి పిలిచి తెలుసుకునేవాడు భోక్త అవుతాడు తప్ప భోగ్యం నుంచి ఎలా విడదీస్తారు మీరు మీరు భోగ్యమను మీ చేత భోగ్యముగా పరిగణింపబడినది భోక్త అనుకోండి అది తెలుసుకుందనుకోండి ఏది తెలుసుకుందో అది భోక్తే అవుతుంది దాన్ని మీరు భోగ్యమని పొరపాటు ఎప్పుడైనా ఉంటుంది అవకాశం కాబట్టి తెలుసుకునేది భోక్త అవుతుంది కనుక సో వివేకార్థం తయో ఉపగతి తత్రైవ తత్ర భోక్తైవ సంబోధిత మీరు సుషిప్త పురుషుడి దగ్గరికి వెళ్ళి ఎవరిని సంబోధించారు భోక్తనే సంబోధించారు ఎందుకండి సుషుప్త పురుషుడి దగ్గరికి వెళ్ళి భోక్తను ఎందుకు సంబోధించారండి అంటే జాగ్రత్త పురుషుడి దగ్గరికి వెళ్ళి సంబోధిస్తే వివేకం ఉండదు అందుకోసం సుషిప్త పురుషుడు ఎందుకు ఉండదు ఎక్కడ సంబోధించినా తెలుసుకునేవాడు భోక్తే ఏ అవస్థ అయినా కూడాను నీకు సుషుప్త పురుషుడి దగ్గరికి వెళ్ళి సంబోధిస్తే నీకు వివేకం కలగడానికి ప్రత్యేక హేతు ఏముంది అయ్యా ఇది పూర్వపక్షం ప్రత్యేక హేతు ఉంది ఇంతకుముందు మనం చెప్పాము కానీ పూర్వపక్ష అలా మాట్లాడతాడు ఇప్పుడు నిద్రపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిలిచారనుకోండి పిలిస్తే ఆ శబ్దాన్ని వియి తెలుసు ఆ శబ్దాన్ని ప్రకాశింపజేస్తాడు అంటే ఆ శబ్దాన్ని తెలుసుకుంటాడు అనర్థం ఆ శబ్దాన్ని ఎవరు తెలుసుకుంటారు జడం తెలుసుకుంటుందా చేతనం తెలుసుకుంటుందా చేతనం తెలుసుకుంటుంది అప్పుడు ఆ చేతనము భోక్తే అవుతుంది కానీ నీకు ఎప్పుడు పిలిచినా తెలుసుకునేది భోక్తే అవుతుంది తప్ప భోక్తృ భోగ్య భోక్తకి భోగ్యానికి వివేకాన్ని ఏ విధంగానూ పట్టుకుంటావు ఓసారి పిలిచినప్పుడు భోక్త పలికి ఇంకోసారి పిలిచినప్పుడు భోగ్యం పలికితే రే ఈ అవస్థలో పిలి పలికేది భోగ్యము ఈ అవస్థలో పలికేది భోక్త అనే తేడాన్ని మనం పట్టుకోగలుగుతాం అలాగేమీ లేదు ఏ అవస్థలోనైనా తెలుసుకునేది భోక్తయే అవుతాడు నీకు ప్రత్యేకించి సుషుప్త అవస్థలో వివేకానికి హేతువు ఏమిగలదు అని ప్రశ్నించాడు నా ఈ పూర్వపక్షము నిలబడదు ఎందుకని నేను తెలుగులో కొంచెం జాగ్రత్తగా దీనికి రాసే ప్రయత్నం చేశాను భోక్త రాజు యొక్క బ్రహ్మ అభోక్త గార్జ్యుని బ్రహ్మ గార్జ్యుడు అనుకున్న బ్రహ్మ అభోక్త రాజుగారు తెలుసుకున్న బ్రహ్మ భోక్త అదే కదా మరి ఇప్పుడు రాజు గురువు కదా వ్యక్తి నిద్రించప్పుడు నిద్రించినప్పుడైనను విశిష్టముకు పేర్లతో పిలువబడిన భోక్త మాత్రమే తెలుసుకును అంటే తెలుసుకునేది రాజుగారి బ్రహ్మే అభోక్త తెలుసుకునలేదు కావున భోక్తా భోగ్యముల మధ్య నిర్ణయము ఈ విధముగా నిర్ధారితం కాదు అనచో అది సరిగాదు చూద్దాం పూర్వపక్షం దానికి సిద్ధాంతం పెడితే ఆ పూర్వపక్షం మరింత తథాపి నా ఇష్ట వివేక సిద్ధి గార్గ్యా గార్గ్య కాశ్యాభీష్టాత్మనోహో ఉత్త సంశయాత్ ఇది సంకతే కాబట్టి తెలుసుకునేది ఎప్పుడూ చేతనమే కనుక జడం తెలియలేదు కనుక గాజ్య బ్రహ్మ కాశ్య బ్రహ్మ అంటాడు కాశ్య బ్రహ్మ అంటే కాశీరాజు ఆయన అజాధశత్రువు మళ్ళీ అదేదో కొత్తదారుండారు అజాధశత్రువు కాశీ మహారాజు కాబట్టి కాశ్య అంటే కాశీరాజు గారి బ్రహ్మ అని పూర్వపక్షానికి సిద్ధాంతం చాలా స్పష్టంగా ఉంది సిద్ధాంతం చూస్తే తెలిసిపోతుంది నిర్ధారిత విశేషత్వాత్ గార్జ్యాభిప్రేతస్ పూర్వపక్షం ఏమన్నా అంటే తేడా తెలియదన్నాడు తెలియ తప్పది ఎందుకంటే గార్జ్యుడు ఏది బ్రహ్మనుకున్నాడో అది యథార్థంగా భోక్త కాదు అని స్పష్టంగా తెలిసిపోయింది తెలిసిపోయింది తేడా తెలియకపోవడం ఏమిటి తెలిసింది గాద్యాభిప్రాయ నిర్ధారిత విశేషత్వాత గాగ్యుడి దృష్టిలో బ్రహ్మ ప్రాణము అది బ్రహ్మ కాదు అది భోక్త కాదు అని స్పష్టంగా తెలిసిపోయింది ఎందుకంటే వాడు పిలిస్తే పలకలేదు తెలియలేదంటే తేడా తెలియదంటే ఏమిటి తెలిసింది స్పష్టంగా తెలిసింది గాజ్యాభిప్రేతమైన బ్రహ్మ అంటే గాద్యుడు అనుకుంటున్న బ్రహ్మ అది ముఖ్య బ్రహ్మ కాదు అని స్పష్టంగా తెలిసింది దీని మీద టీకాకారు చెప్తాడు చూడండి గాద్యుడు అనుకుంటున్న బ్రహ్మ ప్రాణం కాశ్యుడు అంటే మన అనుకుంటున్నటువంటి బ్రహ్మ అదేమో తెలివి ఈ రెండింటికి తేడా తెలిసిపోయింది ఏదో తెలిసినా ఆ తేడా ప్రాణ ఇప్పుడు తెలివి ఉందనుకోండి తెలివి మూడు అవస్థలను వ్యాపించి ఉంటుంది వెరాజ్ వ్యాపృతత్వం సదా వ్యాపృత ప్రబోధాత్మక ప్రమితత్వ ప్రమితత్వాత ప్రాణోత్థానే శబ్దాశ్రవణయోగాదు పాపేషణానుపత్తే సదభోక్తేర్థ అలా కాదు నా దత్వే సో గార్గిని యొక్క బ్రహ్మ అక్కడ వ్యాపించి ఉన్నది బ్రహ్మ వ్యాపించి మూడు అవస్థల ఎందు వ్యాపించి ఉన్నది ప్రాణము కదండి అప్పుడు మీకు జాగ్రత్త అవస్థలో పిలిచారనుకోండి దాన్ని ఆ భోగ్యాన్ని శబ్దము అనే పిలవడం అంటే శబ్దం శబ్దం అనే భోగ్యాన్ని అక్కడ ప్రాణం ఉంది కావండి నిద్రపోతున్నాడు ప్రాణం ఉంది పిలిచి ప్రాణం ఉంది కదా ప్రాణమే భోక్తయ్యే పక్షంలో తెలివైనప్పుడు తెలివిగా ఉన్నప్పుడు తెలుసుకునేది ప్రాణమే అనువు అనే పక్షంలో నిద్రపోతున్నప్పుడు కూడా ప్రాణం అలాగే ఉంది కనుక వ్యాపించి ఉన్నదయే కనుక నిద్రపోతున్నప్పుడు పిలిచినా తెలుసుకుని ఉండాలి ప్రాణం మరి తెలుసుకోలేదు వ్యాపించి ఉంది కదా ప్రాణం లేకుండా పోలేదు వ్యాపించి తెలుసుకోలేదు కాబట్టి జాగ్రత్త వ్యవస్థలో కూడా తెలుసుకునేది ప్రాణము కాదు అది తెలిసిపోయింది కదా మరి నిర్ధారితమైంది కదా కాబట్టి నేను వివేకాంతేడా తెలీదు అనేటువంటి పూర్వపక్షమును పుట్టిపారవేసినారు అయ్యా మీరు సల ఔపిగ్యాలు ఇంకో ఉండాలి ఈ ప్రసంగాన్ని ఎందుకంటే ఇది ఇంకా ఇలాగే ఈ చర్చ సాగుతూ ఉంటుంది యోహి సత్యైన ఛన్న ప్రాణ ఆత్మా అమృత పాగాదిషు అనస్తమిత నిమ్లో చెప్సూ య్యాపశరీరం పాండరవాసా యసపత్న బృహన్ యొమో రాజడకల సవ్యాపారూఢ యథానిర్జావనస్తమితస్వ స్తే ఇది గార్గ్యుడి బ్రహ్మ గార్జ్య బ్రహ్మ గార్గ్య బ్రహ్మ అంటే గార్గ్యుడు ముఖ్య బ్రహ్మ అనుకున్నది అది ప్రాణం ఇప్పుడు శక్తిని ఉపాసన చేసేవాడు శివుడిని పక్కన పెట్టి ఆ శక్తిని బాగా హైలైట్ చేసుకుంటూ పోతాడు ఎంత హైలైట్ చేస్తాడంటే అదంతా అయ్యేప్పటికీ మీకు ఏమనిపిస్తుందంటే శక్తే ముఖ్యమండి శివుడు ఎందుకు అనవసరం అనిపిస్తుంది ఇక్కడ శక్తి శివుడు అంటే పురుషుడు స్త్రీ అనే తేడాకి దీనికి సంబంధమే లేదన్నా మీరు ఆ రకంగా దాన్ని దారి ఆ దారిని ఇక్కడ పురుష స్త్రీ సంబంధం జెండర్ కాదు ఇక్కడ తత్వము జెండర్ లేదు ఇక్కడ తెలివి శక్తి ప్రాణము ప్రాణము అంటే శక్తి దీంట్లో ఏది ముఖ్య బ్రహ్మ అని చర్చలో మీరు శక్తి గురించి ఒక పాతికి విశేషణాలు వేసి ఇదండి శక్తి అన్నారనుకోండి విన్నవాళ్ళు ఏమనుకుంటారు అబ్బో అయితే శక్తి అయి ఉండాలి ఎవరు అని అనుకుంటారు కదా ఈ వాక్యం అలాంటిది ఇప్పుడు ఆ ప్రాణాన్ని చెప్తున్నారు చూడండి యహ అంటే ఏదైతే ఏదది మన గార్జుని యొక్క బ్రహ్మ ప్రాణ బ్రహ్మ ఏమంటే ఆత్మకి బ్రహ్మకి అభేదం కాబట్టి ప్రాణ బ్రహ్మనా ప్రాణాత్మ అన్న ఒకటే అలా కూడా అంటారు ఈ పదాలన్నీ అలా వాడుతూ ఉంటారు మీకు ఆ తేడా స్పష్టంగా తెలుస్తూ ఉండాలి ఏదైతే గార్జ్య బ్రహ్మగలదో హీ ఎందువల ఎందువలనగా ఏమంటే నిద్రపోతున్న వాడిని పిలిస్తే పలకపోతే ప్రాణము బ్రహ్మ కాదు అని మీరు ఎలా చెప్పగలిగారు ఎందుకంటే ప్రాణము వ్యాపించియే ఉన్నది నిద్ర ఎందు కూడా అయినా పల తెలుసుకోలేకపోయింది కాదని చెప్పాం ఇప్పుడు ఆ ప్రాణ బ్రహ్మని చెప్తున్నారు హీ ఎందువలనగా యహా ఏ ప్రాణ బ్రహ్మయ్ ఏమండే ఈ ప్రాణబ్రహ్మ ఉందని కనప కనపడట్లేదు కదా అంటే కంటికి కనపడదాయా సత్యేన ఛన్న సత్యము అంటే పంచభూతాలు సత్యత్యచ్చాభవత సత్యము అంటే పంచభూతాలు ఇదంతకుముందు వచ్చింది ఆ బ్రాహ్మణంలో ఈ పంచభూతముల చేత కప్పివేయబడి ప్రాణబ్రహ్మ మీకు పంచభూతముల చేత నిర్మాణమైన దేహం కనబడుతుంది తప్ప దాని దానిలో ఉన్న ప్రాణబ్రహ్మ కనపడదు ఎందుకంటే ఆ సత్యము చేత కత్యం అంటే ట్రూత్ కాదు పంచభూతములు దాని చేత కప్పివేయబడింది ప్రాణ యహ ప్రాణ సత్యైన ఛన్న ఏ ఆత్మ అదే ముఖ్య ఆత్మ అనుకుంటున్నాడు ఎవరు గార్గ్యుడు అది ముఖ్య కాదు అముఖ్య ఏ గార్గ్యుడు దాన్నే ముఖ్యందు ఆత్మ అముఖ్య ఆత్మను పట్టుకుని ముఖ్య ఆత్మ ఎందుకు అది మరణించదు మరణించే దేహాన్ని ఆత్మను కోట్లేదా అతను తెలుగు తక్కువ వాడైనా మరీ అంత తెలుగు తక్కువవాడు కాదు మరణించే దేహాన్ని ఆత్మ అనుకోవట్లేదు అతను ఏది ఏ ప్రాణశక్తిని ఆత్మ అది మరణించదు కాబట్టి అతను కూడా కొంత తెలివిటాట్లున్నాయి అమృత తర్వాత దాని మహిమేమిటంటే వాగాదిషు నిమ్లో చెప్సు అనస్తమిత వాక్కు ఇంద్రియము కన్ను ఇంద్రియము ఈ అస్తమిస్తాయి నిమ్లో చెత్ అస్తమిస్తాయి ఇంట్లో చేత అంటే అస్తమించుటది ఇంద్రియాలన్నీ అస్తమిస్తాయి అస్తమిస్తాయంటే విలీనం అయిపోతాయి కానీ ఆ ప్రాణబ్రహ్మ అస్తమించడం ఉండదు అది అస్తమించదు అది అలాగే యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది తర్వాత ఈ ప్రాణబ్రహ్మకి దాని దాని శరీరం ఏమిటండి దాని శరీరం అంటే దాని సారమేమిటి ఆ ఎస్య ఆపశరీరం మనం త్రాగిన నీరే దానికి పుష్టి అదే ఆ ప్రాణబ్రహ్మ దేహానికి పుష్టి అన్నం ఆ ప్రాణానికి పుష్టి ఆపహ పాండర వాసాహ అంచేతనేది తెల్లని వస్త్రములను ధరించి ఉన్నది తెల్లని వస్త్రములు అంటే ఏదో చేరకట్టుకుందానో లేకపోతే పంచి కట్టుకుందానో కాదండి ఆ జలములు జలములే దానికి వస్త్రము జలములే దాని సారము తర్వాత బృహన్నది అది చాలా గొప్పది ఎందుకు బృహన్న ఎశ్చ అసపత్నత్వాత్ బృహన్ ఈ వాక్యం చదివాం కదా మనం వాక్యం మొత్తం అంతా చదివా బృహన్ గొప్పది ఎందుకన్నారంటే దానితో పోటీ పడిది ఇంకోటి లేదండి ఆ కథం లేదు ఈ కథ మీరు విన్నారా ఓసారి ఇంద్రియాలన్నీ తమలో తాము దబిలాడుకున్నాయి ఈ కథ ఉపనిషత్తు నుంచి వచ్చింది ఇది హై తెలుగు భాషకమ్మ పుస్తకంలో కూడా వచ్చింది ఒకసారి ఇంద్రియాలన్నీ ఎపలాడుకున్నాయి కన్ను ముక్కు చెవి మొదలయ్యి మనలో ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప కన్ను అంది నేను గొప్ప నేను చూస్తే ఉంది లేకపోతే లేదు చెవి అంది నేను వింటే ఉంది లేకపోతే లేదు నేనే గొప్పది ముక్కు అలాగే ఉంది వాక్ మాట వాకింద్రియం కూడా నేను గొప్పది అంటే ప్రజాపతి గారి దగ్గరికి వెళ్ళే ఇంద్రియాలన్నీ ఈ కథ మీకు తెలుసుండాలి మంచి కథ తెలియదు ప్రజాపతి గారిది ప్రాణం ఉంది ప్రాణశక్తి అది నేను గొప్ప అనలేదు మాట్లాడుకోరుకున్నాను అదేమీ కంప్లైంట్ పెట్టలేదు నా పేరు పెట్టలేదు నా మాట ఏమిటో అనలేదు అలాగే కాపుగా ఉండిపోయింది సైలెంట్గా ప్రజాపతి దగ్గరికి వెళ్తే ప్రజాపతి గారిని చెప్పచ్చు కదా మీరెవళ్ళు ముఖ్యులు కాదురా మీరెవళ్ళు ముఖ్యులు కాదు ప్రాణమే ముఖ్యము అని చెప్పచ్చు కదా ఆయన ఆయన అలా చెప్తే వీళ్ళ కోపం వస్తుందని సో ఎందుకంటే ఎవరికి చెప్తే ఎవరి కోపం వస్తుంది అంటే కదా అలాగేదో ఏదో సాధ ఉంటుంది అంటే పట్టుకో అంటే కప్ప కోపం విడిచిపెట్టు పాము కోపం అంటూ ఏదో ఒక కథ ఒక సాగుత ఉంటుంది ఆ రకంగా ఎందుకు మనస్సు కష్టపెట్టాలని నేను ఒక సింపుల్ రూల్ చెప్తాను అది మీలో మీరే తేల్చుకోండి అని రూల్ చెప్పాడు ఏమిటో రూలు మీలో ఎవరైతే దేహాన్ని విడిచి పైకి వెళితే ఆ దేహము ఎందుకు పనికిరాందిగా పడిపోయి ఉంటుందో వాడు మీలో గొప్ప అని చెప్తాడు ప్రజాప్తిగా అప్పుడు ఎవరిని పంపిద్దాం ముందు బయటికి అంటే వాక్కుని పంపిస్తారు ముందు బయటికి ఎంతకాలం పంపిస్తారంటే ఓ ఏడాది పంపిస్తారు బయటికి ఏడాది తర్వాత వస్తుంది వాక్కు ఇంకా దేహం నశించుకోలేదు అలాగే ఉంది మిగతా ఇంద్రియాలన్నీ కూడా చక్కగా పనిచేస్తున్నాయి బాగా ఎలా ఉన్నారని అడుగుతుంది వాక్కు బాగానే ఉన్నావు ఒక్క మాట్లాడడం మినహాయించి అన్నీ భోజనాలు చేస్తున్నారు అన్నీ అవుతున్నాయి ఏ లోటు లేదని చెప్తే ఆ వాక్కు సిగ్గుపడి దేహంలో ప్రవేశించేసి నోరు మూసుకూరుకుంటున్నాయి అలాగన్నీ అవుతాయి ఏది వెళ్ళినా దేహానికి తేడా ఏమీ పెద్ద తేడా ఉండదు ఏదో కొద్దిపాటి తేడా అప్పుడు ప్రాణదేవతని వీళ్ళందరూ కలిసి నువ్వుసారి వెళ్ళి చూస్తాం హామవుతుందో అని అంటాయి అంటే అప్పుడు ప్రాణదేవత వెళ్ళదు వెళ్దా మనం చదివేమా ఇది చాలా చదివాం ప్రాణ అలా వెళ్దాం అనుకునేప్పటికీ దేహమంతా కూడా ముఖ్యమటలు పట్టేసి ఉనికిపోయి ఈ ఇంద్రియ దేవతలన్నీ వద్దు వద్దు నువ్వు వెళ్ళద్దు నువ్వే ముఖ్య ప్రాణానికి నువ్వే ముఖ్యము అని కాలు ఇది కథ కాబట్టి ఈ కథని బట్టి బృహన్ ప్రాణదేవత ప్రాణశక్తి బృహన్ అది గొప్పది ఎందుకని అసపత్నత్వ దానికి పోటీ లేదు దానితో ఈక్వల్ లేదు పోటీ లేదు ఆ పేరు అటువంటిది ఆ ప్రాణదేవత యశ్చ సోమో రాజ అది అధ్యాధిభూతమునందు చంద్రుడు అదే ఆ ప్రాణబ్రహ్మయ్యే రాజు చంద్రుడికి రాజు అని పేరు ఎందుకంటే ఓషధులకు ప్రభువు ఓషధి నాడు రాజా అని ఆ చంద్రుడి రూపంగా ఆ ప్రాణబ్రహ్మయ్యే కలదు తర్వాత ఆ ప్రాణ బ్రహ్మణుడు పదహారు అవయవములు అంశలు గలవు ఆ పదహారులు ఇష్టాను ఇక్కడ నేను ఎవరో తెలిసిన ఆ నాలుగు దిక్కులు పృథివి అంతరిక్షము ద్యులోకము సముద్రము అగ్ని సూర్యుడు చంద్రుడు మెరుపు అధ్యాత్మ ప్రాణము కన్ను చెవి మనస్సు అనే పదహారు కాలాలు ఉన్నాయి ప్రాణానికి లోపల బయట తేడా ఏం లేదు లోపలున్న ప్రాణమే బయట ఉంది బయట ఉన్న ప్రాణమే లోపల ఉంది కాబట్టి ప్రాణము సర్వవ్యాపకము అంచేతనే నాలుగు దిక్కులు ప్రాణము చేత వ్యాప్తములై ఉన్నాయి పృథివీ అంతరిక్షము అంటే ద్యులో అంతరిక్షం అంటే ఈ ఆకాశం జ్యులోకము స్వర్గం సముద్రం కూడా ప్రాణశక్తి చేతనే వ్యాప్తమై ఉన్నది సముద్రం ప్రాణులు ఉన్నాయి అగ్ని అగ్ని అంటే వేడి సూర్యుడు చంద్రుడు మెరుపు అధ్యాత్మ ప్రాణము అంటే దేహం లోపల మనిషి యొక్క దేహం ఇంద్రియాల్లో కర్ణు చెవి ముఖ్యం తన్ను రూపము చెవి నామమును మనస్సు కూడా ప్రాణము వ్యాప ఈ పదహారు లెక్కేశారు ఈ పదహారు అవయ అంశాలు ఉన్నాయి ఆ ప్రాణ బ్రహ్మకి చూడండి ఎంత గొప్పదో ఆ ప్రాణబ్రహ్మ ఉంది స్వవ్యాపారూఢ సహా ఆ ప్రాణబ్రహ్మ తన వ్యాపారాన్ని చేస్తూనే ఉంది జ్యూటీని దిగేయలేదు జ్యు దిగడం ఆరుఢ అంటే ఎక్కడం డ్యూటీకి ఎక్కుతున్నాను విన్నారయమాట ఈ ఎక్స్ప్రెషన్ అంటారు డ్యూటీకి ఎక్కుతున్నాను అంటారు అంటే డ్యూటీ ఆరంభిస్తున్నాను అనమాట డ్యూటీ దిగేస్తున్నాను ఇక్కడ ఆ ప్రాణబ్రహ్మ డ్యూటీ దిగేయలేదు డ్యూటీ ఎక్కియే ఉన్నది స్వ వ్యాపార ఆరుఢ యథానిర్జ్ఞాత ఏవ అనస్తమిత స్వభావ ఆస్థే అది అస్తమించే దాని శక్తి దాని స్వరూపము అస్తమించలేదు అస్తమించకుండానే దాని యొక్క శక్తి మనకంతా తెలుస్తూనే ఉంది మనిషి నిద్రపోతున్న మనిషిని చూస్తే వాడు గాలి పీలుస్తూ ఉంటాడు విడిచిపెడుతూ ఉంటాడు కాబట్టి మనకి సుస్పష్టంగా తెలుస్తూ దాని శక్తి అస్తమించకుండా అలాగే ఉంది అది ప్రాణబ్రహ్మ